కీర్తన సంఖ్య మూడు వందల ఆరు ఇతని మరచితిమి ఎదుటనేయుండంగును నేమెరగక ప్రతి లేదితనికి జీవకోట్లకు ప్రాణబంధుడితడు ముందు నేను ఘనగర్భనరకమున మునిగియున్ననాడు బొందితోడనే సుఖదుఖముల బొరయుతోడు నీడయితడు అంది స్వర్గ నరకాదులు చొచ్చిన అక్కడ తా వెనువెంటనే సందపు యాతుమలో పాయని సర్వాత్మకుడు ఇతడే ఆనిపట్టి నే పాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు మానుపనొల్లడు తా పెర రేచును మతికనుకూలంబితడు నానావిధులను పొరలి అలపుతో అలినే నిద్రించేటప్పుడు తానును ఆ పరిణామంబులకు తగులయ్యుండును ఈతడు తలచిన దగ్గరు తడవకయుండిన దవ్వయుండునితడు కలసి మెలసి ఇహ కాచుకు ఉండును ఈతడు మెలగుచు సాకారముతో నున్నాడు మేటి శ్రీవెంకటపతీతడు వలసిన వావుల రూపులు దాల్చిన వాడొకడే పోయితడు